చిత్తరు రంగు గోడల ఎత్తెరుగున తెలిసినావో నీవిప్పుడు నీ చిత్తమున జగము ఎరుకను ఉత్తబయల్ అట్ల తెలియము ఊహతోడుతను తెలసివిడుము ఊహా జగములను అత్తరగున చేస్తే ఆవలి మాటను ఇత్తరగని తెలియ ఎవరుండేరటు మీద ఓహా తోడుతను తలసిబిడుము ఓహా జగములను చిత్తరుగు రంగు గోడల ఎత్తెరుగున తెలిసినావో నీవిప్పుడు నీ చిత్తమున జగము ఎరుకను ఉత్త బయల్ అట్ల తెలియతోడుతను తెలసి విడుగుము ఊహ జగములను తెరగున చేస్తే ఆవలి మాటను ఇరగని తెలియ నెవ ఎవరుండేరటు మీద ఊహ తోడుతను తెలసి విడువును ఊహ జగములను ఇది పదవిభజన